సంఖ్య అరవై తొమ్మిది పంతపుటాసలు బండ్లరాగా దొంతుల మునుదీపనాగ్ని మోచిన దేహిని అనిశము క్రోధాగ్ని నడచేనా మనసిజుకతమున మహిజన్మించితి వినుమరునాజ్ఞకు వెలి సటలోభపు సంసారముచొచ్చితి ఘటన విడుముడిక కలిగిన నటించుచపల నాలుక గలనే మఠమాయపు చవి మానే పాపపుణ్యముల భౌముల జీవిని తోపడకర్మము దొబ్బేనా ఏపున శ్రీ వెంకటేశ్వరు శరణమే పైపై భజించి ప్రతికితిగాక